ో నమీ వాంగ్నసి ప్రతిష్టిత మనో మే వాచి ప్రతిష్ట ఆమె స్థుతా అనేక అహోరాత్రా సందాం వదిష్యామి సత్యం వదిష్యామివతు ఈ మంత్రంలో చాలా నీళ్ళు కొంతమంది అనైనాధీతేనాహోరాత్రాంత సంతధాని అని కలిపి చెప్తున్నారు అలా చెప్పచ్చు తప్పేం కాదు మరి నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటారేమో మా నాన్నగారు ఇలా చెప్పి అనేనాధీతేన అహోరాత్ర అని చెప్పి వరే అది నేను విని విని విని విని ఓం ఆత్మా ఇదమేక ఏవాగ్ర ఆసీత్క ఏ్ర ఆసీ నే ఏకస్ కృతసంబంధ్యపరీతం బోధయ శక్యం శీతోష్ణతామివాే నష్టయోగచికీర్షా ఆత్మన అనిష్టవియోగచికీర్షా శాస్త్రకృతా ఇష్టయోగ చికీర్ష ఆత్మన అనిష్ట వియోగ చికీర్షాస్త్రకృత ఒక ఆమ పెట్టుకోమంట ఇప్పుడు చికీర్ష అంటే ఫలేచ్చ అని చెప్పండి ఆ ఫలమును కోరుత ఇప్పుడు మనం కోరుకునే వస్తువుతో మనకి సంబంధం కలగాలి అనే ఫలమును కర్మ యొక్క ఫలం అది కర్మ యొక్క ఫలం ఏమిటి ఇష్టయోగం అటువంటి కర్మ ఫలమును మనం మనం కోరుకుంటున్నాము అలా కోరుకోవాలి అని శాస్త్రం చెప్తుందా ఆ ఇచ్చను మీకు శాస్త్రం కలిగిస్తుందా కలిగించదు కానీ కోరికలను శాస్త్రం కలిగిస్తుందా కలిగించదు కోరికలు వీడికి స్వతహాగా ఉంటాయి ఆత్మనహ అంటే తనకు ఇష్టయోగ చికీర్ష శాస్త్రకృత శాస్త్రకృత నాకు ఇష్టముతో అనుకూ అనుకూలమైన వస్తువుతో మంచి స్మార్ట్ ఫోన్ నా జీవిలో ఉండాలి అనే కోరిక వీడికి శాస్త్రం చెప్తుందా శాస్త్రం ఏ కోరికలను చెప్పండి నేను అంచటమే నేను పాఠం చెప్పేప్పుడు జనాలు ఏం గ్రహిస్తారో ఏం గ్రహించారో నాకు తెలియదు నేను వాగుతూ ఉంటాను నేను అంటాను వాళ్ళ దగ్గరికైనా మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కోరికలను తగ్గించే ఉపాయం చెప్పాలి తప్ప కోరికలని కలిగించే ఉపాయం చెప్పకూడదు నేను చూశాను ఈ తిరుపతి దేవస్థానంలో కొంతమంది వ్యాఖ్యానాలు అంది చేస్తూ ఉంటారు టీవీలో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు కోరికలు కూడా మీకు కలిగించేట్లా మాట్లాడతారు ఈ బ్రహ్మోత్సవం ఊరేగింపు చూస్తే మీ కోరికలు తీరిపోతాయి సాధారణంగా అంటే ఏంటి కోరికలు పెట్టుకోండి ఈ బ్రహ్మోత్సవాన్ని చూడడానికి రండి అనేదో కోరికలను కలిగిస్తున్నట్టుగా మాట్లాడతాడు ఏ ఏ కోరికలు చేరతాయో కూడా చెప్తాయి ఈ వేస అనే కోరిక పెట్టుకోండి అని దాన్ని ఈ తద్వారా తీర్చుకోండి అని వీడులేగా నేర్పి పెట్టారు కాబట్టి శాస్త్రాన్ని బాగా కలుషితం చేసినప్పుడు మాత్రమే ఇటువంటి వికట ధోరణాలు మనకు కనపడతాయి శాస్త్రం ఎప్పుడూ కూడా నువ్వు నాకు నచ్చిన వస్తువుతో నాకు సంబంధము కావాలి అనే కోరికను పెట్టుకో అని చెప్పలేదు సువీడు గు అలాగే అనిష్ట వియోగ చికీర్ష శాస్త్రకర్త నా మనకి ఇష్టం లేని దాంతో మనకు వియోగం కావాలి ఓకే అటువంటి ఫలమును నేను కోరుకుంటున్నాను నీకే ఫలం కావాలి అనిష్ట వియోగమనే ఫలము కావాలి ఆ ఫలము నేను కోరుకుంటున్నాను ఎందువల్ల కోరుకుంటున్నామయ్యా అంటే శాస్త్రం చదివాక నాకు అలా కోరుకోవాలని తెలిసింది అని అలత్స అనుకోరు ఏమయ్య అలొత్స అనిష్ట వియోగ చికీర్ష శాస్త్రకర్త నా ఏం పోను శాస్త్రం ఇటువంటి కోరికలను మనకి నేర్పింది అని ఎందుకు చెప్పకూడదు ఎందుకంటే సర్వప్రాణి నా పెద్ద కృష్ణ సకల ప్రాణుల ఎందు ఈ రెండు లక్షణాలు కనపడతారు శంకర్లు అధ్యాస భాష్యంలో ఉన్నారు పశ్ పశ్వాదిభిష్టావిశేష సంగ్రహవాక్యం అది దాని వివరణ వాక్యం ఉంది తర్వాత ఆవుకి ఎదుట పచ్చని గిడ్డి చేతులు పట్టుకుని అది ఇది చూసి అటువంటి చూసి మీ దగ్గరికి వస్తుంది ఆ ఇష్ట ఇష్ట యోగము కావాలని దానికి ఎవరు చెప్ప శాస్త్రం చెప్పిందా అలాగే దండం పట్టుకుంటే పారిపోతుందా ఒకటికేశ్వరుడు మానేసినట్టేటో వెళ్ళిపోతుంది కాబట్టి దానికి దండముతోటి తనకు దెబ్బ తగలకూడదు అనే జ్ఞానం దానికి ఉన్నట్లు కాబట్టి పోని శాస్త్రమే దానికి చెప్పిందని అనొచ్చంటే అది కుదరదు ఎందుకో తెలుసిన శాస్త్రం మనుషులకే వర్తిస్తుంది పశుపక్ష్యాదులకి వర్తించదు కాబట్టి సకల ప్రాణులలో ఇష్టయోగము అనిష్టవియోగము అనే ఫలముల యొక్క కోరిక స్పష్టంగా మనకి కనబడుతోంది కనుక దర్శనాథ్ ఇష్టవియోగ ఫలము అని ఇష్టవియోగ ఫలములను కోరుకో అని శాస్త్రం చెప్తోంది అనే మాట పోస్తారు కాదు ఓకే శాస్త్రం అలాంటిది ఏం చెప్పదు పైగా ఒకవేళ ఆ రెండింటిని శాస్త్రమే చెప్పింది అనుకో అప్పుడు ఏమవుతుందో తెలిసిన శాస్త్రకృతం చేదుభయం రోపాలాదీనాన్న దృశ్యేత అశాస్త్రజ్ఞత్వాత్మని శ్రీకృష్ణుడు గొప్ప ఏమిటి ఆవులను కాయడం గొప్ప గీతను బోధించడం గొప్ప ఏం చెప్తారు ఈ లోకానికి మీరేం చెప్తారు లోకంలో ప్రసిద్ధి ఏమిటి గోవుల్ని కాసేయడు అని తెలుసు ఆవుల్ని కాసేయడం అని తెలుసు అందువల్ల గొప్పవాడయ్యాడు అని దాన్ని అలా చెప్పాడంటే వీడి స్థాయి అలాంటిదో మనకు అర్థమైపోయింది ఆవుల్ని కాసేయడానికి చేతన గొప్ప కాదు అంచేతనే భాగవత కృష్ణుడు వేరు భారత కృష్ణుడు వేరు ఆయన శంకరులు ఏమంటున్నారు శంకరులు కాలునాడికి భాగవతం లేదు గోపాలుడు అంటే కృష్ణుడు కాదు గోపాలని అంటే బదులు కసివాడే కృష్ణుడు కాదు గోపాల ఇక్కడ ఒక్క చోటే కాదు ఆ మాట వస్తా భాష్యాలు నలభై చోట్ల వచ్చినట్టు గుర్తున్నారు ఆయన గోపాల గోపాల అంటారు దానికి అర్థం శ్రీకృష్ణుడు కాదు ఎందుకంటే భారతంలో శ్రీకృష్ణుడు ఆవులు కాశాడు ఇలాంటి గోలు ఉన్నట్టు నేను ఎరగను భాగవతం కృష్ణుడికే ఉండే సో భాగవతం శ్రీకృష్ణ శంకర భగవత్పాదులు కాదు నాటికి లేదన్నట్టుగా మనకు అనిపిస్తుంది వాటిలో సో ఈ పశువుల కోసం ఈ పిల్లలు ఉంటారు వాళ్ళకి వాళ్ళకు కూడా ఇష్టయోగ ఫలే ఉంటుంది అనిష్ట వియోగ ఫలేచ్ఛ ఉంటుంది వాళ్ళు శాస్త్రం చదువుకుని సంపాదించారు అది లేదు ఒకవేళ ప్రభయం శాస్త్రకృతం చే ఆ రెండు అంటే ఇష్ట వియోగ ఫలమునందరి కోరిక అనిష్ట వియోగ ఫలమునందరి కోరిక ఆ రెండింటినీ శాస్త్రమే నేర్పుతుంది ఇప్పుడు ఏమవుతుంది ఈ బజలు కాసి వాళ్ళకి వాళ్ళకి అటువంటి కోరిక ఉండకూడదు కానీ ఉంటుంది కాబట్టి ఇక్కడ కంక్లూషన్ ఏంటంటే ఇష్ట వియోగ ఫల అనిష్ట సంయోగ ఫల అనిష్ట వియోగ ఫలముల ఎండల శాస్త్రకృతము కాదు అది అది స్వతహాగా వచ్చిందే మనుషులకి స్వతహగానే అది ఉన్నది ఓకే ఏది స్వతహాగా మనిషిలో ఉంటుందో దాన్ని శాస్త్రం బోధించదు ఒకవేళ స్వతహాగా మనిషిలో ఉండేదాన్ని శాస్త్రం బోధించిందనుకో ఆ శాస్త్రము అప్రమాణం అవుతుంది సూర్యుడు తూర్పును ఉదయం పశ్చిమాన అస్తమిస్తాడు అని బోధించే శాస్త్రము అప్రమాణము అందువల్ల అది స్వతహగా ప్రతి వారికి తెలుస్తూ ఉంటుంది దానికి శాస్త్రం ఎందుకు ఇంకా శాస్త్రం ఏం చెప్తుంది దాన్ని అనుమతిస్తుంది ఏమై సూర్యుడు తోర్పును వేంతి పశ్చిమా అవసరం ఇస్తాడు అని మీరు అనుకుంటున్నారు కదా అవును అది తప్పు అని శాస్త్రం కాబట్టి అది తప్పని దానికంటే పరిమాట కానీ చెప్తే శాస్త్రం అవుతుంది కానీ దాన్నే చెప్తే శాస్త్రం అవ్వదు కాబట్టి ఇష్ట వియోగ ఫలే ఇష్ట సంయోగ ఫలేచ్చ అనిష్ట వియోగ ఫలేచ్చ వాటిని శాస్త్రము మనకు బోధించుటలేదు ఎద్ధి స్వతహ అప్రాప్తం శాస్త్రేణ బోధ్యంధ్యం ఏదైతే తనంత తానుగా వీళ్ళకి పొందబడదో అంటే వీళ్ళు తెలుసుకోలేరో ఎనులు తమంతు తానుగా తెలుసుకోలేరు దానిని శాస్త్రము బోధించవలను చేతనే ఈ మోడల్స్ ఈ మోడల్స్ అంగీకారం కాదు ఇప్పుడు ఎఫ్టీస్ ఫ్లాట్ అనే మోడల్ అది తప్పు అనమాట తప్పు అలాంటి మోడల్ పెట్టుకోకూడదు ఎఫ్టీ ఫ్లాట్ అనే మోడల్ పెట్టుకోకూడదు వాస్తుశాస్త్రమని లోకంలో ప్రచారంలో ఉన్న వాస్తుశాస్త్రం ఈనాడు ప్రచారంలో ఉన్నది ఫ్లాక్ అర్త్ మోడల్ని బట్టి వచ్చింది కాబట్టి అది శాస్త్రం అవుతుందా శాస్త్రం అవుతుందా అశాస్త్రం అవుతుంది ఎందుకంటే శాస్త్రము జనసామాన్యంలో ఉండే అభిప్రాయాన్ని స్వీకరించి దాని పైమాట చెప్పాలి కానీ దాన్నే కొనసాగించకూడదు శాస్త్రం ఓకే పోలండి అది డై డైగ్రెషన్ శాస్త్రం బోధిస్తే మనకి స్వతహగా తెలియని దానిని మాత్రమే శాస్త్రము బోధించాల్సి ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నట్టయినా భాష చూడడం ఆ కనెక్షన్ ఏదో వస్తుంది నాకేం డౌటెస్ ఎందుకు చెప్తున్నారు ఇదంతా ఎందుకంటే విరుద్ధార్థంలో బోధయత్ అని చెప్పడం కోసం చెప్తున్నారు ఎందుకంటే కన్ఫ్యూషన్ వస్తుంది ఎందుకంటే ఆ పూర్వపక్షాలు సిద్ధాంతాలు ఒకటి కాదు రెండు కాదు ఎల్లటి పొడుగుంటాయి చూద్దాం తచ్చేత్ విరోధీ ఆత్మజ్ఞానం శాస్త్రేణం కథం తద్విరుద్ధం కర్తవ్యత పునరుత్పాదయేత్నరు కాబట్టి శాస్త్రం విరోధాన్ని చెప్పదు విరోధం ఏమన్నా ఉంటే వేళ బొటుకుల్లో ఉండాలి కానీ శాస్త్రం విరోధాన్ని చెప్పడం కర్మికి ఆత్మజ్ఞానము చెప్తున్నాను అని శాస్త్రం చెప్పరు ఎందుకంటే కర్మి తన స్వరూపము తెలియకుండా కర్మల్ని చేస్తూ ఉంటాడు తను కర్తాభోక్త అనుకుని కర్మల్ని చేస్తాడు ఆత్మజ్ఞానము నువ్వు కర్తాభోక్త కాదని చెప్తుంది కాబట్టి ఈ రెండింటినీ ఒకరికే బోధించవచ్చునా బోధించ ఒకటికే బోధించకూడదు కదా నువ్వు టైఫాయిడ్ జ్వరం పడి ఇంకా జ్వరం తగ్గి పక్ష్యం తిని ఉన్నాడనుకో వాడికి నువ్వు ఈ పచ్చం తిన జాగ్రత్తగా కొద్ది తిను ఇటు మెల్లగా నడు ఎక్కువ అలసిపోకు మళ్ళీ జ్వరం రాకుండా చూసుకోమని చెప్పి మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత రోజు బస్కీలోవి తియ్యి అని శాస్త్రం నాకు చెప్తారా ఎందుకంటే ఈ బస్కీలో మీ తీయడం వాడికి కాదు ఇది కొంచెం పొట్ట పెంచిన వాటి నాలాంటి పోటీ పొట్ట పెంచి కూర్చుంటే కొంచెం బస్కీలో మీ చేద్దాయా అని చెప్పాలి వాడు కూలిపోతాడు బస్కీ తీయమంటే కింద పడిపోతాడండి చేతిలో పాడు వాళ్ళు హోనం కాబట్టి శాస్త్రము ఇప్పుడు నీకు కృతము దాని ఫలాలు వస్తాయి ఇంకా చేయవలసినవి కర్తవ్యములు ఉన్నాయి వీటి ఫలాలను కోరుకో వీటిని చేయి అని చెప్పి మళ్ళీ అదే శాస్త్రము ఆత్మస్వరూపంలో కృతము లేదు కర్తవ్యము లేదు అని చెప్పింది అనుకో అది మరి విరుద్ధం కాలేదు కాబట్టి శాస్త్రము కృత కర్తవ్యతలను త్రోసిపుచ్చే ఆత్మజ్ఞానమును చెప్పి పక్షంలో అదే శాస్త్రము ఆ కృతకర్తవ్యతలకు విరుద్ధమైన ఆత్మజ్ఞానం ఏది కలదో దానికి విరుద్ధంగా ఈ కర్మను మీరు చేయండి అని మళ్ళీ చెప్పడం అనేది శాస్త్రము చేయరు అంటే దీని అర్థం ఏంటనమాట శాస్త్రము ఆత్మజ్ఞానమును విధించే శాస్త్రము కర్మ అసంబంధిగానే విధిస్తుంది తప్ప కర్మతో ముడిపెట్టి విధించదు సరిపడం ఎందుకంటే అప్పుడు విరుద్ధార్థమును చెప్పినట్టు అవుతుంది అలాగా శీతామివ అగ్నౌ తమ ఇవనౌ సూర్యుడు ఎందు చీకటిని బోధించినట్టుంటుంది అలాంటి విరుద్ధార్థమును బోధిస్తే సూర్యుడు ఎందు చీకటని బోధించినట్టు అంటే అలాగా కర్మ సంబంధము ఆత్మ జ్ఞానము అని పూర్వపక్షం దాన్ని ఖండిస్తున్నారు ఏమిటి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి ఆత్మకు కృత కర్తవ్యములతో సంబంధము లేదు అది ఆత్మజ్ఞానం ఆ ఆత్మజ్ఞానాన్ని కృతమును నీకు కృతము మంచి ఫలాన్ని ఇవ్వబోతుంది ఈ కర్తవ్యములను చేసుకో ఎప్పటికైనా అని బోధించే అని అనే దృష్టిలో ఉన్నవాడికి శాస్త్రము వచ్చి ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుందా బోధించబట్టి కర్మ సంబంధము గలవాడికే ఆత్మజ్ఞానము ను శాస్త్రం బోధిస్తుంది అనే నిర్ణయము సుతరాము తప్పు అసలు ఈ నిర్ణయాన్ని వీళ్ళు ఎందుకు పట్టుకు వెళ్ళాడుతున్నారు కర్మ సంబంధము గలవాడికే కూడా బోధించండి అనే నిర్ణయాన్ని వీళ్ళు ఈ జనులు ఈ పూర్వపక్షులు ఈ పూర్వపక్షం వాళ్ళు వీళ్ళెవరు ద్వైతాద్వైతవాదు ఎందుకు పట్టుబోయడుతున్నారు ఎందుకో తెలిసిన వాళ్ళకే ఆ కర్మయందు ఇంకా వ్యామోహం ఉండే బట్టి కర్మయందు వ్యామోహము కర్మ ఫలములయందు వ్యామోహము రెండు ఉన్నాయి కర్మాసక్తి కర్మ ఫలాశక్తి రెండూ ఉంటాయి అంటే ఏదో ఒక కర్మ చేస్తే కానీ ఉండలేడు ఏ పని చేయకుండా స్వరూపంలో నిలిచి ఉండలేడు ఏదో పని చేస్తూ ఉండాలి ఏదో దేవాలయా కట్టడమో అది అయిపోయిన తర్వాత ఇంకేమి చేయడం దేవాలయం కట్టాలి కట్టేసేది మూడేళ్ళో నాలుగేళ్ళు తిరిగాడు డబ్బులు వసూలు చేసేది కట్టేసాడు ఇప్పుడేం చేయడం అది నడుస్తూ ఉంటాడు నాకు ఒక పూజారిని పెట్టాడు వీడికి వెళ్ళి ఎప్పుడూ పూజ కూడా చేయాలి ఈ కట్టిన వాళ్ళు ఎప్పుడు ఒక్క పువ్వు కూడా వేయాల ఎందుకు కట్టినట్టు అంటే తన కోసం కాదనమాట ఉళ్ళో వాళ్ళ కోసం కట్టేదనమాట ఓ పూజారిని పెడతాడు అక్కడ ఆ పూజారి ఏదో పెట్టుకుంటాం అక్కడ వీడు అప్పుడప్పుడు వెళ్ళి అజిమానిషి చేసేస్తాడు చూడండి అదే అదే ఇంకోటేదో కట్టడం ప్రారంభిస్తాడు జీర్ణోద్ధారం అంటాడు అక్కడ జీర్ణంగా ఉండే రాముణ్ణి ఉద్ధరించేస్తానంటాడు అతేనా ఉద్ధరించేయటం వెళ్ళి అక్కడికి వెళ్ళడు వీడు లోపల జీర్ణంగా ఉన్న రాముణ్ణి ఉద్ధరించవచ్చు కదా ఆ పని చేయడం ఎవరిలా కాబట్టి వీళ్ళు కర్మని కర్మాసక్తి కలిగి ఉంటారు ఒక కర్మ తర్వాత ఇంకొక కర్మ ఇప్పుడు అది చెప్పిన దృష్టాంతం కర్మాసక్తికి దృష్టాంతం ఇంకా కర్మఫలాశక్తి గృహస్థులు చూడండి ఎలా ఉంటారో వేదాంతానికి వచ్చే గృహస్థులే మనకు కనపడతారు మా అబ్బాయి పెళ్ళి కాదు లేదండి మీరు ఏదైనా కర్మ చెప్పండి అంటే వాడి కలిగి చెప్పాలి చెప్పేవనుకోండి కేసు కలిగింది నాకు గర్భం కలగట్లేదు సంతానం కలగట్లేదు ఏదైనా కర్మ చెప్పండి అని అడిగింది ఒక అమ్మగా నేను చెప్పాను నాకు తెలియదమ్మా మీరు చక్కటి ఫర్టిలిటీ సైంటిస్టు దగ్గరికి అమెరికాలో ఇండియాలో అయితే మోసవాళ్ళు వాళ్ళు ఉంటారు అమెరికాలో ఉండర్ల వాడు ఒకడు ఉంటాడు మంచి సైంటిస్ట్ ఒకళ్ళు ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళిపో వాడు ఏదో ఉపాయం చెప్తారు అని చెప్పాను నన్ను నాకు ఏ కర్మలో తెలియదు మంత్రం అది తెలియదు కొనే ఆశీర్వదనం నేను ఆశీర్వదిస్తున్నా నీకు శుభము కలుగు కాక ఆ పంచే అమ్మానిక ఆవిడ ఆ ఫెటిలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వాడు చూశాడు ఏదో ఒక ఫెటిలిటీ ఇష్యూ ఏదో ఉంది దాన్ని కరెక్ట్ చేశాడు అమెరికాలో కరెక్ట్ చేసే సంవత్సరం ఉన్నారా ఏప్పటికీ కొడుకుని ముద్ద బిడ్డ కొడుకును అంటే అయితే నాకు చెప్పలేదు అన్నమాట నాకు తర్వాత తెలిసింది ఇంకో రెండేళ్ళే ఇంకో కొడుకుండి ఎందుకంటే వాడేదో డిఫెక్ట్ ఉంటే దాన్ని సెటిఫైట్ చేశాడు ఇంకో రెండేళ్ల తర్వాత ఇంకో కొడుకులు ఉంటుంది ఈ కొడుకుల్లో ఒకడు ఆర్టిస్ట్ అయ్యాడు వాడు మెంటల్లీ రిటార్డు అయ్యాడు ఇప్పుడు వచ్చి నేను అడిగిస్తాను నేను అడిగాను ఏమా మీకు అప్పుడేదో గుర్తు నాకు సడన్గా గుర్తుకొచ్చి మీకు ఆ ఇష్యూ సెటిల్ అయింది అనేదో పిల్లల గురించి అడిగాను సెటిల్ అవ్వడం పెట్టండి బాబు మించి సెటిల్ ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు నేను తట్టుకోలేకపోతున్నాను ఈ పిల్లలతోటి ఇంకా శ్వాసకు రావడానికి వీలు లేకుండా అయిపోయింది దాంట్లో ఒకడు మెంటల్లీ రిటార్డెడ్ దీనికి ఏదైనా ఉపాయం ఉందా సంవత్సరాలు ఇలాగే ఉంటారు ఏదో వాళ్ళకి కర్మ ఫలాసక్తి వీళ్ళకి స్వాములకు కర్మాసక్తి చూడండి వీళ్ళు ఎలా ఉన్నారు అలాగా శాస్త్రము ఆ విధముగా తమ లేవచ్చానం అటువంటి కర్మ సంబంధం గల వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని చెప్తుందా శాస్త్రము చెప్పదు కానీ కాంటెక్స్ట్ అది కాదు ఇక్కడ కాంటెక్స్ట్ ఇవ్వడం తెలుసుకున్నా ఆత్మజ్ఞానం చెప్పే సందర్భంలో కర్మ సంబంధాన్ని చెప్తుందా అది కాంటెక్స్ ఇక్కడ నాట్ కర్మ సంబంధంలో ఆత్మ అది కాదు కాంటెక్స్ ఆత్మజ్ఞానం చెప్పే కాంటెక్స్లో కర్మను కూడా కలిపి చెప్తుందా చెప్పదు చెప్పినట్లయితే చీకటిని సూర్యనేళ్ళు అగ్నియందులు చల్లదనాన్ని చెప్పినట్లు అవుతుంది అది విరోధము అక్కడికి ఆ పూర్వపక్షం సిద్ధాంతం పూర్తయింది ఓకే ఇప్పుడు ఇంకొక పూర్వపక్షం నబోధి దీనికి దీనికి పూర్వపక్షం ఏంటంటే అందరూ కొంచెం ఓట్లు పట్టాలి ఆత్మ ఆత్మస్వరూపము అకర్తృ అభోక్తృ అని శాస్త్రం చెప్తోంది అని స్వీకరించి కాబట్టి కర్మ సంబంధం ఉండడానికి వీలు లేదు అని నిర్ధారించిన ఇప్పుడు అసలు బేసిక్ బేసిక్ థీసిస్నే వాడు కొట్టిపారేస్తారు శాస్త్రం ఎక్కడావా చెప్పడం లేదు ఏమిటి చెప్పడం లేదు నవోభయత్వా చెప్పటమే లేదు ఏమిటి చెప్పటం లేదు ఆత్మస్వరూపము అకర్తృ అభోక్తృ అంటే అర్థం ఏంటి అకర్మ సంబంధి అని శాస్త్రం ఎక్కడా చెప్పటం లేదు అయ్యో చెప్పటం లేదు ఉపనిషత్తులు అన్నీ చెప్తున్నాయి కదా మరి నో చెప్పటం లేదు కాబట్టి ఇది ఇప్పుడు విరోధమే ఉంటుంది కర్మ సంబంధి ఆత్మజ్ఞానమే చెప్తుంటుంది అలాగే చెప్పడం లేదు నా బోధవ్యక్తి నా అది సరికాదు ఎందుకన్నా చూసిన సమ ఆత్మేతి విద్యా ప్రజ్ఞానం బ్రహ్మేతి ఉపసంహారా అక్కడ టీకాకారుడు ఎవరన్నా రసడా అక్కడ సమ ఆత్మేటి విద్యార్థికి ఏమన్నా రసడా ఏం రాశాడు ఆ చుట్టుపక్కల నవోహేతి ఏమేటి చేతి దానికి అంతే ఆ మాట చెప్పారు నేను ఓకే ఎందుకంటే అలా చెప్ప శాస్త్రం అలా చెప్పుటనే లేదు అంటే అకర్తృ అభోక్తృ ఆత్మయే బ్రహ్మ అని చెప్పుటనే అనే అభిప్రాయం చాలా తప్పు ఎందుకో తెలుసిన బ్రహ్మ అని మహావాక్యంతో ఉపసంహారం చేశారు ప్రజ్ఞానం అంటే అర్థమేట తెలుసిన ఆత్మా అని అర్థం లోపల ఉండే వెలుగుకి ఆత్మ అని పేరు అదే ప్రజ్ఞానం లోపల ఉండే వెలుగు వెలుగు అంటే తెలివి అందుకే ప్రజ్ఞానం అని పేరు ప్రజ్ఞానంకి డెఫినేషన్ తెలిసిన ప్రజ్ఞానానికి డెఫినేషన్ వచ్చినా వచ్చి ఉండాలి ప్రజ్ఞానంకి డెఫినేషన్ చెప్పండి ఏనే శృణోదం జిగ్రతి వ్యాకరోతి స్వాదు విజానా అంటే లోపల ఒక వెలుగు ఉంది దాని వలననే మీరు చూస్తున్నారు వింటున్నారు ఆగ్రహణిస్తున్నారు పదాలు చెప్తున్నారు రుచులు బాగుండి బాగులేదని తెలుసుకుంటున్నారు ఆ వెలుగు ఆత్మ దానికే ఆత్మ అని పేరు అదే ప్రజ్ఞానం ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ అని చెప్పారు ప్రజ్ఞానమే బ్రహ్మ అని చెప్తే బ్రహ్మని ఇప్పుడు ఆత్మ బ్రహ్మయండి ప్రజ్ఞానం ఆత్మ ఆత్మయే బ్రహ్మ అని ఆత్మ కర్తాభోక్త అని చెప్పినట్లయిందా లేదుగా కర్తాభోక్త ఆత్మ కాదు కర్తాభోక్త ఆత్మ అంటే చేతులు దేహంతో మమేకమైన ఆత్మని కర్తాభోక్త ఆత్మ అంటారు అది కాదు ఆత్మ ఆత్మ బ్రహ్మని చెప్పట్లేదు ఏ ఆత్మ అయితే ఈ ఇంద్రియములనన్నిటినీ ప్రేరేపిస్తో వాటికి వెలుగునిస్తో అలా వెలుగులాగా ఉన్నదో ఆత్మ అది బ్రహ్మ అంటే దాని ఎందు కర్తృత్వభోక్తృత్వములు లేవు అదే నా యొక్క ఆత్మాని తెలియవలను సమ ఆత్మేతి విద్యా ప్రజ్ఞానం బ్రహ్మేతి ఉపసంహారాత్ అటువంటి అకర్టుడు అభోక్తుడు చైతన్యము శుద్ధ చైతన్యమే నా అని తెలుసుకోవాలి సమ ఆత్మేటి విద్యాత్ అన్నది చాలా గొప్ప వచనం చాలామంది ఎలా తెలుసుకుంటారు ఆత్మ అంటే దేహమే ఆత్మ అనుకుంటారు ఏమండి ఆత్మ చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందని అడుగుతాడు అంటే ఆత్మనే దేహం అనమాట ఏమండి లేదా ఏమండి దేహము చచ్చిపోయిన తర్వాత ఆత్మ స్వర్గానికి వెళ్తుందంటారు అంటే ఆత్మ సూక్ష్మ శరీరం అన్నమాట కాబట్టి ఆత్మని ఆవిధంగా కర్తా భోక్తగాను కర్త అంటే స్థూల శరీరము భోక్త అంటే సూక్ష్మ శరీరము ఆ విధంగా ఆత్మని తెలుసుకోకూడదు కరెక్ట్ గా తెలుసుకోవాలి ఆత్మని ఎలా తెలుసుకోవాలి ప్రజ్ఞానం బ్రహ్మ అని తెలుసుకోవాలి అని ఆత్మస్వరూపము అకర్తృ అభోక్తృ అని శాస్త్రము చెప్పుతూనే లేదు అనే మాట చాలా తప్పు అలా చెప్తోంది శాస్త్రం ఇంకా ఏం చెప్తోంది తదాత్మానమే భవేత్ తత్వమసీ ఇవమాదివాక్యానం తత్పరత్వా తదాత్మానమేవాత్ అహం బ్రహ్మాస్మితి అని వాక్యం అనేది అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అన్నది ఆత్మ ఆత్మసాక్షాత్కారం కలిగినప్పటి వాక్యం దాన్ని అనుభవవాక్యము అని అంటారు తత్వమసి అనేది ఉపదేశవాక్యము ఓకే ఈ అనుభవ వాక్యం ఎలా ఆ ఆ హిరణ్య గర్భుడు తత్ అంటే ఆ హిరణ్య గర్భుడు తనను మాత్రమే తెలుసుకునేను తను నపూసుకులింగానికి ఏదో కారణం ఉంది ఉంటుందట హిరణ్య గర్భుడిని మృత్యుహోర పదంతో వ్యాఖ్యానం చేసి తర్వాత దానికి ఇంకేదో తత్ అపరం బ్రహ్మ అది ఆ విధంగా తత్ అంటే నపూసుకులంగా ఆ హిరణ్య గర్భుడు తనను తెలుసుకున్నాడు అదే తెలుసుకోలేను విధు విధు ధాతువుకి లంగ్ అవేత్ అవే తామ్ అవేయుల ఓకే తెలుసుకోలేను ఆ హిరణ్య గర్భుడు తెలుసుకున్నాడు ఎదురు తెలుసుకున్నాడు మామూలుగా లోకంలో తెలుసుకున్నాడు అనేప్పటికీ ఏదో గొప్పది ఏదో తెలుసుకున్నాడు అన్నట్టుగా గొప్పదే అని తెలుసుకున్నది ఎవరిని ఆత్మా అనేలా అన్నమాట తెలుసుకున్నాడు ఎవరు తెలుసుకున్నాడు అహం బ్రహ్మాస్మితి ఇది అనుభవ వాక్యము నేను ఆ పరబ్రహ్మను అయి ఉన్నాను అంటే ఆ కర్తృ అభోక్తృ పరబ్రహ్మణ అయి ఉన్నాను హిరణ్య గర్భుడు అంటే కర్త క్రియ సృష్టి చేసి ఇవ్వడు సృష్టి చేసి సృష్టిని కాపాడి సృష్టిని తనలో విలీనం చేసుకునే హిరణ్య గర్భుడు తెలుసుకున్నాడు ఏమని నేను కర్తను తాను అని తెలుసు ఇది ఎలా ఉంది మొత్తం వంద మంది వంటల్లో వండేసి వడ్డించేసి నేను వండలేదు వడ్డించలేదు అని తెలుసుకున్నట్టు లేదు అలాగా అదే సత్యం ఈ ఉండి వడ్డించింది ఆత్మ కాదు అనాత్మ కాబట్టి ఆ విధంగా తెలుసుకున్నాడు ఆత్మానయో రేపు శనివారం పుస్తకావిష్కారం ఉండే పది గంటలని కనుక రాదు కాదు చోట మీరందరూ రెండో ఓకే ఎందుకంటే మీకు చెప్పడం నా ధర్మం కనుక చెప్పాను ఇంకా తర్వాత మీ సౌత ఆత్మానమేవ అవే మన స్వరూపమునే తెలుసుకోలేను ఎలా తెలుసుకోలేను అహం కర్త భోక్త ఇటీ అలా తెలుసుకున్నాడు అలా తెలుసుకోలేదు మనం ఎలా తెలుసుకున్నాడు అహం బ్రహ్మ స్మి అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపము బ్రహ్మ అని తెలుసుకున్నాడు తర్వాత తత్వమశీ అన అది ఈ వాక్యములకు తాత్పర్యమేమిటి తత్పరత్వా తత్పరత్వాన తాత్పర్యాన ఒకటే తాత్పర్యం ఏంటో తెలుసిన అకర్తృ అభోక్తృ ఆత్మయే బ్రహ్మ అని తాత్పర్యం కాబట్టి ఆత్మను అకర్తృ అభోక్తృగా శాస్త్రము చెప్పుటనే లేదు కాబట్టి కర్మ చేసేవాడే ఆత్మ జ్ఞానాన్ని కూడా పొందుతాడు విరోధం లేదు అనే ఆర్గ్యుమెంటు తప్పు ఉత్పన్న బ్రహ్మాత్మ విజ్ఞాన అబాధ్యమాన అలా లేదా అక్కడ అవును నేను అలా చెప్పలేదా బ్రహ్మాత్మవిజ్ఞానస్ అబాధ్యమాన అనుత్పన్నం భ్రాంతంలా వక్తుం ఇంకో అడుగు నేను కర్తా భోక్తా కాది ఆత్మను ఆత్మస్వరూపుడను బ్రహ్మను అని వాడు భ్రమపడ్డాడు అని చెప్పచ్చ నువ్వు ఒంటంత ఉండి అందరికీ భోజనం వడ్డించి వంట వండుటా వడ్డించుట అనే క్రియలతో ఏ సంబంధమో లేని అకర్తృ అభోక్తుడు ఆత్మస్వరూపుడను నేను బ్రహ్మను అని వాడు తెలుసుకున్నాడనుకో వాడు భ్రమపడ్డాడండి వాడికి ఏదో మెంటల్ ప్రాబ్లం ఉంది అంతకుముందు వంట వండించి వండి వడ్డించిన వాడు ఇప్పుడేమో ఒక అకర్తృ అభోక్తుడు అంటున్నాడు అన్న సైకాలజిస్ట్ గారి తీసుకెళ్ళండి వాడు భ్రమపడ్డారు అని చెప్పుటకు వీలు కానీ ఇంకా అలా చెప్పడం మొదలు మిగలదు ఓకే లేదా ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది ఆ ఈ ఆర్గ్యుమెంట్ ఇది ఇది లోకంలో కనపడుతుంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే అలా చెప్తూ ఉంటుందండి శాస్త్రం నువ్వు ఆ కర్తలు అభోక్తులు బ్రహ్మస్వరూపుడవు తత్వమశి అని చెప్తున్నాయి చెప్తే జ్ఞానం కలిగిపోతుందా ఏమి కలగదు అలా చెప్తూ ఉంటుంది శాస్త్రం కలగదు ఇంకే జ్ఞానం ఉంటుంది వీడికి కర్తాభోక్త అనే జ్ఞానమే ఉంటుంది కాబట్టి కర్మ సంబంధం కూడా పెట్టాల్సిందే అని ఆర్గ్యుమెంట్ బాగుంది కదా ఈ ఆర్గ్యుమెంటు అజ్ఞానం అనేది బాగానే ఉంటుంది అజ్ఞానులకు బాగానే ఉంటుంది కానీ శంకరుడు ఈ ఆర్గ్యుమెంట్ని ఎన్నడూ ఓకపోడు ఎందుకు కలగదు కలుగుతుంది కలుగుతుంది ఇప్పుడు మీరు పొద్దున్నే టిఫిన్లో తిన్నారో లేదో ఎనిమిది ఐదు వరకు ఇక్కడ వచ్చి క్లాస్లో కూర్చున్నారు అంటే మీకు మీ స్వరూపం గురించి ఎంతో కొంత ఒక ఇంటిమేషన్ ఉండబట్టి వచ్చారు ఆ పాఠాలవే ఉంటుందండి ఆత్మా కర్త కదా ఆత్మాకర్త భోక్త బట్ నాన్ సిన్సిటీ అని మీకు అనిపిస్తే మీరు ఈ టైంకి వస్తారా రాదు ఇక్కడ కూర్చుంటారా కాబట్టి మీకు ఏదో కలుగుతూ ఉన్నాయి కాబట్టి కలగటం లేదు కలగదు కాబట్టి ఆత్మాకర్తా భోక్తా అని శాస్త్రం వా శాస్త్రం వాగడమే తప్ప వీళ్ళకి వెళ్ళకే ఆ జ్ఞానం కలగదు వీళ్ళు కర్తా భోక్తలు కానీ మిగిలిపోతారు కాబట్టి వీళ్ళకి కర్మ సంబంధం పెట్టేయొచ్చు ఆత్మజ్ఞానంతో బాటుగా అక్కడ ఆర్గ్యమెంట్ ఏంటంటే ఆత్మజ్ఞానం వర్క్ అయితే కదా నీకు కాంట్రడిక్షన్ వచ్చేది అది వర్కే కానప్పుడు ఇంకా కాంట్రీక్షనే ఉంటుంది కాబట్టి ఇది ఉంటుంది అది ఉంటుంది ఈ రకంగా మన వాళ్ళు ఇలా తయారు చేసి పెట్టారు అలా తప్ప వీళ్ళకి ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం దీంట్లో పడుకుంటారు ఏదో ఈ పూజ రోడ్లు పెట్టండి ఒక పురోహితుడు చేసి అపురోహితుడు మా ఊరు వాడుకో సపోజ్ మా ఊరి నుంచి పట్టుకురావాలి ఉ అప్పుడు మా ఊరు నేను వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు దీన్ని పేరే ఫ్యాక్టరీ నేజ్ అంటారు అంటే ఈయన మన మన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చాడని అనుకుంటారు వాళ్ళ ముందు కొంత గభీరంగా ఉండచ్చు లేదా అలాంటివి ఏమి చేయలేడనుకోండి అలాంటి పుట్టుగాడు ఊరు వెళ్ళాడు అనుకోండి ఊళ్ళో వాళ్ళు ఎవరండి ఆయన వచ్చేది ఆయన ఎవరంటారు అని అడుగుతారు అలా కాకుండా అక్కడ ఉన్నవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ దేవాలయంలోనూ బుక్ షాప్లోనూ ఇక్కడ అక్కడ పెట్టారనుకోండి ఈ ఊరు వెళ్ళిన వెంటనే అందరూ పోతున్న ఊరంతా ముందుకు వచ్చి స్వాగతం చేస్తున్నారు చూడండి యుకెట్ బ్యాట్ దీన్ని ప్యాక్టర్నైజ్ అంటారు ఆ ప్యాక్టర్నైజ్ చేయకూడదు ఏం చేయాలంటే అందరూ మన అనుకోవాలి మన ఊరు వాళ్ళే మన అనుకోవడం తప్ప అందరూ మన నేను తొలగించి ఈ పాయింట్ గట్టిగా చెప్తున్నాను ఈరోజు మేము సేవ చేస్తాం గోడ్ చేయండి మా ఊళ్ళో చేస్తాం మీ ఊళ్ళో ఇక్కడికి మీ ఊళ్ళో చేయడం ఎందుకు గేట్ దగ్గర ఊళ్ళో సేవ చేయించి వెళ్ళి అక్కడ వేదవాళ్ళు ఎవరో ఉన్నారు కాదు మా ఊరు వెళ్ళి బస్సు ఎక్కి మా ఊరు వెళ్ళి అక్కడుండే వేదవాళ్ళకి సేవ చేస్తున్నారు అంటే తప్పుడు కదా అలాగా సో ఎనీవే ఎనీవే సో ది పాయింట్ ఈజ్ ఆత్మజ్ఞానము కలుగనే కలుగదు కాబట్టి కర్మ సంబంధం పెట్టాల్సి కలిగితే విరోహం కలగకపోతే ఇంకా విరోధం ఏముంటుంది అనే ఆర్గ్యుమెంట్ ఉంది చూసారా అది తప్పు అది రెండో పాయింట్ ఇంకా మూడో పాయింట్ ఆత్మజ్ఞానం కలిగిన కర్మ సందర్భం వచ్చేప్పటికీ ఆత్మజ్ఞానము త్రోసిపుచ్చభుడు అంటే వీడు పొద్దున ఎన్నింటికి పాఠం చేటం చదివాడు పాఠంలో వీడికి ఏం తెలిసింది ఆత్మస్వరూపము అకర్త భోక్త అని తెలిసింది మొన్నాడు పాఠం లేడు ఆ టైంలో అలా దేవాలయం దగ్గరికి ఎక్కడికో వెళ్ళాడు అక్కడకో పూజ చేస్తున్నారు అంతవరకు ఆ కర్తాభోక్త అనుకున్న ఆత్మ అది రోసిపుచ్చి అవేవే కాదు ఆత్మజ్ఞానాన్ని పక్కన పెట్టండి దాన్ని రిజెక్ట్ చేసేసి ఆత్మ కర్తాభోక్త అని మళ్ళీ కర్మల్లోకి దిగుతాడు అని చెప్పవచ్చునా కాబట్టి ఒకసారి ఆత్మజ్ఞానం కలిగితే అది నిషేధింపబడదు బాధింపబడదు అంటే దానికి కారణం ఉంది ఎప్పుడు కూడా సత్యము బాధింపబడదు అసత్యమే బాధింపబడుతుంది ఇప్పుడు సర్పజ్ఞానం బాధింపబడుతుందా రద్విజ్ఞానం బాధింపబడుతుందా సర్పజ్ఞానమే బాధించబడుతుంది ఎందుకని అది అసత్యం కనుక రద్విజ్ఞానము ఎన్నడూ నువ్వు బాగా దగ్గరికి వెళ్ళి దానిపై దీపం వేసి పరిశీలించి చూడు ఏది బాధింపబడుతుంది సర్పజ్ఞానం బాధింపబడుతుందా రజ్యజ్ఞానం బాధింపబడుతుందా సర్పజ్ఞానమే బాధింపబడుతుంది రజ్వజ్ఞానము ఎన్నడూ బాధింపబడదు కాబట్టి ఆత్మస్వరూపమును తరికించి చూసిన వాడికి ఆత్మ అకర్తాభోక్తని తెలిసిన తరువాత మళ్ళీ అది బాధింపబడి ఆత్మకర్తాభోక్తాన్ని మళ్ళీ అనుకోవడం అనేది జరగదు అబాధ్యమానత్వాలు కాబట్టి మూడు ఆత్మజ్ఞానము భ్రాంతి తప్పు ఆత్మజ్ఞానము పుట్టదు తప్పు పుట్టినా తిరిగి నిషేధింపబడుతుంది తప్పు కాబట్టి అకర్తృ అభోక్త ఆత్మజ్ఞానం అనేది ఉంటుంది బ్రహ్మాత్మ విజ్ఞానం అది భ్రాంతి కాదు అది పుట్టదు వర్ణానికి వీల్లేదు పుడుతుంది పుట్టిన తర్వాత ఇంకా అది నిషేధింపబడుతుంది అనే ప్రశస్తి లేదు కాబట్టి అటువంటి బ్రహ్మాత్మ విజ్ఞానమును కమితోటి ముడిపెట్టడము సంబం పూర్తసదు ఓకే త్యాగేపీ ప్రయోజనాభావ్యవమితి చే అక్కడ కూడా పూర్వపక్షం పూర్తి అయిందా లేదా పూర్తి కాలేదు నిమిషన్ నా లేదు కదా నాకృతే నేహ కష్టన స్మృతే ఆహు విదివా బ్రహ్మా వ్యుత్నమే కురీ కేష సమానో దోష ప్రయోజనా భావ అది అక్కడ పూర్తయింది పూర్వపక్షం ఓకే కాబట్టి మొదటి మాట అది సంగ్రహ వాక్యం ఓకే ఇక్కడ అబ్జెక్షన్ ఏమిటి చేస్తున్నాడు అంటే ఆత్మజ్ఞానికి కర్మతో సంబంధం ఎందుకు లేదు ఏం చెప్పారంటే ఆత్మజ్ఞానికి కర్మతో సంబంధం లేదు అని చెప్పారు కదా ఎందువల్ల ఎందువల్ల కర్మతో సంబంధం లేదు అంటే కృత కర్మతో కానీ కర్తవ్య కర్మతో కానీ ప్రయోజనమును అపశ్యన్ చేసిన కర్మకి ఫలం నాకు వస్తుంది అని ఆ ఫల దృష్టి ఈయనకి లేదు ఫల అదర్శనే కదా ఈ నేను చేయబోయే ఆయా ఫలములను కోరియే కర్మలను నేను చేస్తాను అని ఆ విధంగా ఫలదర్శనము ఆత్మజ్ఞానికి ఉండదు చేసిన కర్మలకి ఫలం లభిస్తుంది అనే ఫల దర్శనము కూడా ఆత్మజ్ఞానికి ఉండదు ఫలదర్శనము లేదు కనుక ఆత్మజ్ఞానికి కర్మ సంబంధము ఉండదు అని చెప్పారు అవునండి ఫలదర్శనం ఎందుకు లేదు ఫలాన్ని ఎందుకు అయినా పెట్టుకోవట్లేదు అంటే ఫలాన్ని త్యాగం చేసుకోవడేసారు ఫలతృష్ణను త్యాగం చేశారు ఫలము త్యాగం చేయుట అంటే ఫలదృష్ణను త్యాగం చేయుట అర్థం త్యాగం చేసేసారు ఎందుకు త్యాగం చేసేదంటారు క్రత కర్త క్రత ఫలమును కర్తవ్యముల ఫలమును త్యాగం చేశాడు ఎందుకు త్యాగం చేశాడు వాటి ఎన్నో ఆయనకేమి ప్రయోజనము కానరాదు కనుక నాకది కావాలి అనే ప్రయోజనము కానరాదు కనుక ఓకే దాన్ని త్యాగము అంటారు ఓకే త్యాగే ఇక్కడ కేర్ఫుల్గా బిల్డప్ చేసుకురావాలి ఆ కాన్సెప్ట్ ఇప్పుడు ఆత్మజ్ఞానం ఏం చేయాలి వ్యుత్య భిక్షాచర్యం జరండి వ్యుత్థానం చేసి భిక్షాటనం చేసుకోవాలి భిక్షాటనం ఎందుకంటే దేహయాత్ర వ్యుత్థానం ఎందుకని అంటే నేను గృహస్థుగా ఉండి కర్మలను చేసి పుణ్యం సంపాదించుకోవాలి అనే పుణ్యము యొక్క ప్రయోజనము ఆయనకు లేదు పుణ్యంతో ఆయనకు ప్రయోజనము లేదు అందుకోసం వ్యుత్థానం చేశాడు వ్యుత్థానమున్నా త్యాగమున్నా ఓకే ఇప్పుడు మీరు గమనించండి కర్మలను ఎందుకు త్యాగం చేస్తున్నాడు ఇప్పుడు కర్మ సంబంధం లేదని చెప్తున్నాం కదా కర్మ సంబంధం లేదని చెప్తున్నామంటే కర్మలను త్యాగం చేస్తున్నాడు ఎందుకు త్యాగం చేస్తున్నాడు కర్మల వల్ల పొందాల్సిన ప్రయోజనమేమీ లేదు కనుక త్యాగం చేస్తున్నాడు ఓకే వ్యుత్థానం వల్ల పొందాల్సిన ప్రయోజనం ఏమైనా ఉందా చూశారా అర్థం కాలేదు మరి అది కర్మల వల్ల పొందాల్సిన ప్రయోజనం ఏమీ లేదు కనుక త్యాగం చేశారు త్యాగం చేసి ఏం చేస్తున్నాడు వ్యుత్థానం చేస్తున్నాడు కర్మఫలమును త్యాగం చేశాడు ఇప్పుడు వ్యుత్థానం చేస్తున్నాడు ఈ వ్యుత్థానం వల్ల పొందాల్సిన ప్రయోజనం ఏమైనా ఉందా లేదు ఏమీ లేదు ఆత్మజ్ఞానం మోక్షం వచ్చేసింది ఇంక ఇప్పుడు వల్ల ఏమిటి ప్రయోజనం వ్యుత్థానం వల్ల కూడా ప్రయోజనం ఏమీ లేదు కర్మల్ని చేయక్కర్లేదు ఎందువల్ల ప్రయోజనము కర్మల వలన పొందదగిన ప్రయోజనము లేదు కనుక వ్యుత్థానము చేయక్కర్లేదు ఎందువల్ల యుత్ కర్మంటా మళ్ళీ యుత్ ఏమనుకో యుత్థానము వలన విస్థానము చేయక్కర్లేదు ఎందువల్ల వ్యుత్నము వలన పొందదగిన ప్రయోజనము కూడా ఏమీ లేదు ఆత్మజ్ఞానికి ఏ ప్రయోజనము ఉండదండి ప్రయోజనం ఉంటే ఆత్మజ్ఞానం ఎందుకు అవుతాడు కాబట్టి వ్యుత్థానం కూడా చేయక్కర్లేదు కాబట్టి ఇంట్లోనే ఉండొచ్చు కర్మల్ని చేయక్కర్లేదు కర్మల వలన పొందదగిన ప్రయోజనం ఏమీ లేదు గనుక వ్యుత్థానము చేయక్కర్లేదు వ్యుత్థానం వల్ల పొందదగిన ప్రయోజనము కూడా ఏమీ లేదు గనుక మోక్షం వ్యుత్థానం వల్ల వస్తుందా ఆత్మ జ్ఞానం వల్ల వస్తుందా ఆత్మ జ్ఞానం వల్ల వస్తుంది వ్యుత్థానం వల్ల రాదు డోట్ ఆన్సర్ ది క్వశ్చన్ క్వశ్చన్ అర్థం చేసుకోండి పూర్వపక్షం చెప్తున్నాం కదా కొంచెం పెద్ద పూర్వపక్ష డోంట్ గివ్ ఆన్సర్ ఇప్పుడు కర్మలు ఎందుకు మానేశాడు నాకు కర్మల వలన పొందదగిన ప్రయోజనం ఏమీ లేదు అని మానేశాడు మానేసి ఏం చేస్తాడు వ్యుత్నం వ్యుత్థానం వల్ల ఏం ప్రయోజనం పొందుతావు స్వర్గానికి వెళ్తావా వ్యుత్స్థానం చేసి లేకపోతే సంపత్తును పొందుతావా ఏంటి ఏం ప్రయోజనం పొందుతావు వ్యుత్థానం వల్ల అంటే వ్యుత్థానం వల్ల కూడా పొందదగిన ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి కర్మలని విడిచిపెట్టుటకు ప్రయోజనాభావము హేతువైనట్లయితే అదే హేతువు వ్యుత్థానం కూడా కలదు కనుక కర్మలని ప్రక్కన పెట్టేటట్టుగా వ్యుత్నం కూడా నువ్వు ప్రక్కన పెట్టాలి అంటే ఇంట్లోనే ఉండాలి అని కోరుకుంటా త్యాగేపి ప్రయోజనాభావస్యతుల్యత్వమిటి చే అంటే యథా కర్మని ప్రయోజనాభావ తథా త్యాగేపి ప్రయోజనాభావరేట్ అలాగే కన్సిడరేట్ చేసి పూర్వపక్షాన్ని బిల్డప్ చేస్తున్నాను ఆన్సర్ వస్తుంది జస్ట్ రైట్ త్యాగం కూడా తీయకుండా వీళ్ళు చేస్తూ ఉంటారు కదండి ఇప్పుడు దానం అంటే ఏమిటి త్యాగం దానం అంటే త్యాగం కదా దానాన్ని ఎలా చేస్తాడు సంకల్పం చేసి చేస్తాడు గోదానాన్ని రోడ్డు మీద సంకల్పం చేసి చేస్తాడు మైకు పెట్టి అహం గోదానం అయం గో ఇయం గోహు మమ నా అని త్యాగం చేస్తాడు మైక్లో కాబట్టి త్యాగం కూడా కర్మలాగే భావిస్తుంది కదా కర్మలను ఎందుకు మానేశాడు జ్ఞాని ఆయనకి కర్మల వల్ల పొందదగిన ప్రయోజనం ఏమీ లేదు అయితే మరి త్యాగం చేస్తున్నాడా ఆయన చేస్తున్నాడు త్యాగం ఉంటే ఏంటండి కర్మ కుటుంబాన్ని విడిచిపెడతాడు డబ్బును విడిచిపెడతాడు అన్నీ విడిచిపెడతాడు కదా ఈ త్యాగం వల్ల వాడికి ప్రయోజనం ఏంటి అంటే ఏమీ ప్రయోజనము లేదు మరి ప్రయోజనం ఏమీ లేదనే కారణంగా కర్మల్ని విడిచిపెట్టిన వాడు అదే కారణంగా త్యాగాన్ని కూడా పక్కన పెట్టవచ్చు కదా త్యాగాన్ని మాత్రం ఎందుకు పట్టుకోవడం ప్రశ్న కాబట్టి ప్రయోజనాభావము అనే హేతువు విడిచిపెట్టుటకు కారణమవుతోంది కనుక ఆ హేతువు కర్మలకి త్యాగానికి కూడా సమానంగానే ఉంది కనుక త్యాగాన్ని మాత్రం వీడెందుకు చేయాలి అని ప్రశ్న నా కృతే నేహకశ్చన ఇది స్మృతే హృతేమని చెప్తోంది స్మృతంటే గీత నా అకృతేన ఇహ కశ్చన నేహతస్య కృతేన అర్థ అని ముందు వాక్యం కర్మ చేసిన కర్మతో కానీ చేయబడని కర్మతో కానీ వీడికి ఎట్టి ప్రయోజనము లేదు అని ప్రయోజనాభావాన్ని కర్మల వలన ప్రయోజనము లేదు అని శాస్త్రం చెప్పింది అందుకోసమే కదా మీరు అకర్మి అని నువ్వు అంటున్నావు ఉండి త్యాగం చేసి అంటే గృహ త్యాగం చేసి సన్యాసం పుచ్చుకుంటాడని కదా అనేది త్యాగం అంటే ఆ త్యాగానికి మాత్రం ప్రయోజనం ఏమైనా ఉంటుందా ఉండదు ఇంకో రకంగా కూడా ఆ మంత్రాన్ని ఇంకో రకంగా భవిష్యకారులు చూస్తున్నారు ఏమిటంటే నైవ తస్య కృతేనార్థ తస్య కృతేన కర్మణ నాస్తి అకృతేన అంటే కర్మత్యాగే నాపి అర్థ నాస్తి అని స్మృతి చెప్తోంది కాబట్టి కర్మలు చేయడం వల్ల ప్రయోజనము లేదు కర్మత్యాగము వలన కూడా ప్రయోజనము లేదు కాబట్టి ప్రయోజనము లేదు అని చెప్పుట కర్మలకు ఏ విధంగా వర్తిస్తుందో కర్మత్యాగమునకు కూడా అదేవిధంగా వర్తిస్తుంది ప్రయోజనము లేకుండా కర్మలను విడిచిపెట్టుటకు కారణమైనప్పుడు కర్మ త్యాగము కూడా ప్రయోజనము లేనిదే కనుక దానిని మాత్రం నువ్వు ఎందుకు చేయాలి అనే ప్రశ్న ఓకే కాబట్టి నా కృతేనేహ కష్టనా ఇది స్మృతే త్యాగే అవి ప్రయోజనా అని అన్వయించుకోండి అలా అన్వయించండి ఓకే ఏ ఆహు ఇప్పుడు దాన్ని వివరిస్తున్నారా విధిత్వా కొంతమంది ఇలా అంటున్నారు ఏ పూర్వపక్షిణ ఆహు కాదు పూర్వపక్షి కాదు ఎవరైతే ఈ ఆత్మ విధులు ఔపనిషదులు ఏ ఔపనిషద ఆహు ఉపనిషత్తులను అనుసరించి వాళ్ళు ఇలా చెప్తున్నారు ఏమని బ్రహ్మస్వరూపమును తెలుసుకుని వ్యుత్థానమును చేయవలేను అని చెప్తున్నారు ఆత్మబ్రహ్మ అని తెలుసుకుని వ్యుత్థానమును చేయవలేను వ్యుత్థానమును మాత్రమే చేయవలేను కర్మల్ని చేసుకుంటూ కూర్చోద్దు ఇంకా చేసేయండి అని చెప్తున్నారు ఓకే దేశానపిష సమానో దోష ప్రయోజనాభావ ఇది చే వాళ్ళకు కూడా ఇదే దోషము దోషం అంటే ఇక్కడ అభిప్రాయం వాళ్ళ ఆర్గ్యుమెంట్లో దోషమని ఎందుకని కర్మలను విడిచిపెట్టుటకు హేతువు ప్రయోజనాభావము వీడి ప్రయోజనమేం కనపడదు వీడికి ఫల అదర్శనం అన్నాం కదా ఫలం ప్రయోజనం ప్రయోజనమును వీడు చూడడు అంటే ప్రయోజనాభావము కర్మలను విడిచిపెట్టుటకు హేతువు ప్రయోజనాభావము అన్నప్పుడు కర్మలను ఎందుకు చేయకూడదు ప్రయోజనము లేకుండుట అనే కారణంగా ప్రయోజన కర్మలను చేయకూడదు ఓకే అదే దోషము అంటే కర్మల ఎందుండే దోషం కర్మలను చేయుట ఎందు దోషం ఏమిటది ప్రయోజనాభావము అదే దోషము వ్యుత్థానమునకు కూడా పక్కము కాబట్టి వ్యుత్థానం మాత్రం ఎందుకు చేయాలి అది కూడా చేయకూడదు ఇది చేత నా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి పాఠం చెప్పేవాడిగా ఏదైనా సంటాయి విని వాళ్ళ మాట ఏ ఉంది ఇప్పుడు అర్థమైంది కదా ఈ టైతే అయితే రే నేను ఇంతకాలం ఎందుకు పాఠం చెప్పలేదాను ఇప్పుడు తెగించి చెప్తున్నాను అక్రియాత్రుత్వాదు అంటే మీరన్న మాటే అవుతుంది వ్యుత్నం క్రియకాదు క్రియ అయితే విడిచిపెట్టాలి ఎందుకు విడిచిపెట్టాలి క్రియను మాత్రం ఎందుకు విడిచిపెట్టాలి ప్రయోజనం లేదు కనుక విడిచిపెట్టాలి ఇది క్రియ కాదు కాబట్టి క్రియని విస్థానాన్ని విడిచిపెట్టు అని చెప్పడానికి కర్మను విడిచిపెట్టు వ్యథానాన్ని విడిచిపెట్టు ఆ కరెక్ట్ కాదు కర్మను విడిచిపెట్టు కరెక్ట్ వ్యుస్థానం క్రియ కాబట్టి వీడు నిస్థానం చేసిన వాడు ఏదో ఒక క్రియను చేస్తున్నాడని మీరు అనుకోవద్దు ఒకవేళ క్రియ అయితే అది క్రియ కాదు మన దేవుటది నేను సంగ్రహంగా చెప్పేస్తున్నాను అదే అభావము నిష్ఠానం అంటే క్రియ యొక్క అభావం అభావమును విడిచిపెట్టడం ఎక్కడ గుర్తుంది అభావం అంటే శూన్యం క్రియ అయితే విడిచిపెట్టచ్చు క్రియ యొక్క అభావాన్ని విడిచిపెట్టడం ఇప్పుడు కుర్చీలోకి లేచి ఎక్కడికో వెళ్ళేదైనా పని చేసుకురావాలి క్రియ దాన్ని మానేశాను మానేశాను కుర్చీలో కూర్చోవడం కూడా మానేయడం ఎక్కడ కుదుర్తుంది కుర్చీలో కూర్చోవడం క్రియ కాదు అలా తీసుకోండి కుర్చీలో కూర్చోవడం క్రియ కాదు కాబట్టి దాన్ని విడిచిపెట్టడం కుదరదు వెళ్ళి పనిచేయడం క్రియ దాన్ని విడిచిపెట్టవచ్చు నివృత్తి గతి నివృత్తి గత్యభావమే గత్యభావం క్రియ యొక్క అభావమే వ్యుత్థానము కనుక ప్రయోజనం ఉందా లేదా అనే మాటలు ఉండవు దానికి దానిని త్యాగం దానిని చేయకుండా ఉండడమనే ప్రసక్తి లేదు వివరిస్తున్నారు అవిద్యా నిమిత్త ప్రయోజనస్వస్తు ధర్మ వస్తు అంటే ఆత్మ ఇప్పుడు ప్రయోజనము ఉన్న ఉన్నది ఆత్మ నేను నాకు ఈ కర్మఫలముతో ప్రయోజనము గలదు కర్మఫలము ఇష్ట యోగం ఇష్ట సంయోగం కావచ్చు అనిష్ట వియోగం కావచ్చు దానితో నాకు ప్రయోజనము అని వీడు అనుకుంటున్నాడు ఈ ప్రయోజనము ఉండుట అది ఆత్మధర్మమా లేక విద్యా కల్పినమా అంటే ఆత్మధర్మము అన్నట్లయితే ఆత్మ అపూర్ణమవుతుంది ఎందుకంటే ప్రయోజనము ఉన్న ఆత్మ పూర్ణమవదు అపూర్ణమవుతుంది అందుకోసమే కదా ప్రయోజనాన్ని కోరుకునేది కాబట్టి ఆత్మ ప్రయోజనము ఉండుట ఆత్మధర్మం కాదు అది మరి అలా ఎందుకు అనిపిస్తుందంటే అజ్ఞానం లేదనిపిస్తుంది అవిజ్ఞానిమిత్తమే తప్ప ఆత్మధర్మం కాదు అవిద్య వల్ల ఏది పుట్టిందో అది వాస్తవంగా ఉండదు అజ్ఞానసే జో హుత ఓ అసల్మే నహి హుత ఆత్మధర్మంగా ఉండదు అది అజ్ఞానం చేత అలా అనిపించింది కాబట్టి ఆత్మస్వరూపమునందు ప్రయోజనాకాంక్ష ఉండదు ఇప్పుడు వ్యుత్థానము జ్ఞాని వ్యుత్థానము చేసినప్పుడు ఆత్మస్వరూపాన్ని ఎరింగి వ్యుత్థానం చేస్తున్నాడు కాబట్టి ఇంకా ప్రయోజనం అనే ఉండదు అసలు వ్యుత్థానం అనేది క్రియే కాదు ఓకే సర్వప్రాణినాంత దర్శనా అంటే ఏమండి ఆత్మధర్మము ప్రయోజనాభావము ప్రయోజనము లేకుండా ఆత్మధర్మము కానీ అజ్ఞానం చేత ప్రయోజనమున్నట్లుగా రచిష్టం అలా ఎలా చెప్తారు అంటే సర్వప్రాణుల ఎందు మీకు ఈ ప్రయోజనం యొక్క ఉన్నత అనుభవానికి వస్తాయి ఇప్పుడు కుక్క పక్షి పశువు వీటన్నిటి వల్ల కూడా ప్రయోజన భావం అవి ప్రయోజనమును కోరుకుంటూ ఉంటాయి అదినే మనిషికి పశువులకి తరగలేదండి ఎందుకంటే కుక్క వీళ్ళు ఇటువంటి సంచారం దేనికోసం ప్రయోజనాన్ని కోరి సంచారం చేస్తాయి మనిషి చేసేదేముంది అంతకన్నా సంచారం ఇటు వచ్చి అవి ఇటువంటి తిరుగుతాయి వీటి కారులు తిరుగుతాడు ఇటువంటి కాబట్టి సకల ప్రాణుల ఎందు కూడా ప్రయోజనము ఉన్నది ఆ ప్రయోజనం కొరకు మనం శ్రవించాలి అనే దృష్టి ఉన్నది అంటే అదంతా అజ్ఞానమే అది సకల ప్రాణుల ఎందు మనకి కనపడుతూనే ఉంటుంది కాబట్టి అది ఆత్మధర్మం కాదు అది అజ్ఞాన కల్పికం ఇందువల్ల సకల ప్రాణుల ఎందు కనపడుతోంది కనుక పశుపక్ష్యాదుల్లో ఆత్మజ్ఞానం ఉండదండి వాటిల్లో అజ్ఞానమే ఉంటుంది వాటిల్లో ఏది ఉందో అది మనిషిలో ఉందంటే అర్థమేంటి వీడి కూడా అజ్ఞానియే అనే అర్థము అదే వివరిస్త ప్రయోజన తృష్ణయాచ ప్రేరియమానస్ వాంగ్మనస్కాయ ప్రవృత్తి దర్శనాత్ సకల ప్రాణులు ఉన్నటువంటి దగ్గరికి రండి మనుషుల్లో కూడా జ్ఞానము కలదు ఏమిటి అజ్ఞానము ప్రయోజన భావము అనే ప్రయోజనము ఉట అనే అజ్ఞానము కూడా ఉంది ఎందువల్ల మనుషులు చేసి చూడండి మీరు వీళ్ళు ప్రయోజనమునుందలి కోరికతో ప్రయోజనం అంటే కర్మఫలమయ్యా కర్మఫలం గీతలో ప్రయోజన సిద్ధాన్ని ఇంకో అర్థంలో వాడుతూ ఉంటాం దాంతో కన్ఫ్యూజ్ చేయలేదు ఓకే సో కర్మఫలమునుందలి కృష్ణ చేత ప్రేరితుడై వీడు అనేక కర్మలని చేస్తూ ఉంటాడు కర్మలు చేస్తాడు వాచిక కర్మలు చేస్తాడు మానసిక కర్మలను కూడా చేస్తూ ఉంటాడు ప్రవృత్తి అంటే కర్మలు ఆ రకంగా మనకు కనబడుతూ ఉన్న మనుష్యులలో అలా ఎందుకు ఉన్నారు వీళ్ళంటే ప్రయోజనము యొక్క చేత ప్రయోజనం అంటే ఫలం ఫల ప్రశ్న చేత ప్రేరితులై ఈ రకమైన కర్మలన్నింటినీ చేస్తున్నారు అని మనం కనబడుతూనే ఉండేది దానికి కారణం ఏమిటంటే వీళ్ళు అజ్ఞానంలో ఉన్నటి చేతనే అలా ఉన్నారు కాబట్టి ప్రయోజన భావము అజ్ఞానమును బట్టి వచ్చింది వస్తుధర్మము అనగా ఆత్మధర్మం అది కాదు ఎప్పుడైతే ఆత్మస్వరూపము తెలిసిందనుకో ఇంక ప్రయోజనము ఉండదు అది టాపిక్ వస్తుంది దాన్నే వివరిస్తారు ఇంకా శోకానయ ప్రజాయామే సార్ ఇత్యాదిన ఉప్రవి క్షణం కామ్యమే ఇ సాధ్యసాధనక్షణే సాధ్య సాధనలక్షణే ఏ ్రాహ్మణోప్రాహ్మణే అవధారణ చూడండి మీరు పెళ్లి చేసుకున్నాడు పూర్వం వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకునేవారో తెలిసిన కర్మల్ని చేయటం కోసం చేసుకునేవారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకునేవారు భోగాల కోసం చేసుకుంటున్నారు అడిగితే మొత్తానికి కర్మల్ని వాళ్ళు ఎందుకు చేయాలనుకునేవారు మళ్ళీ భోగాల కోసమే కర్మలను చేసి స్వర్గంలో భోగాలు పొందాలని వాళ్ళు అనుకునేవారు ఈ కర్మలో ఆ స్వర్గం అంత ఓపిక మాకు ఎక్కడుంది ఆ భోగాలు ఇక్కడే పొందుతావని వీళ్ళు అనుకున్నారు మొత్తానికి ప్రవృత్తి ఒకలాగే ఉన్నది కాబట్టి వాడు కోరుకున్నాడు సహాకామయత సహ అంటే బ్రహ్మచారి ఏదో ఉంటుందో తర్వాత కోరుకున్నాడు కానీ ఆ వేదంలో చెట్టిన కర్మలన్నింటినీ చెయ్యాలి అంటే భార్య ఉండాలి జాయా మే కోరుకుని కాబట్టి ఈ కోరికల ప్రకరణంలో పాంతము అనేది ఒకటి ఉన్నది పాంతము అంటే ఐదింటి యొక్క సమాహారము ఐదు ఐదింటికి పాంతము అనే పేరు కూడా వచ్చింది కదా ఇది బ్రహ్మను వాక్ అది ఒక పాంతం కర్మ మార్కం సగ్స్ణావాష్ఠి మజ్జ ఇంకో పాం ఇవన్నీ పాంగతములు ఐదు ఐదు ఐదు ఇక్కడ ఈ బృహదాన్నికంలో పాంగ ఇది బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో ఇక్కడ పావిత్రం ఏమిటంటే పుత్ర మిత్త ఓకే పుత్రుడికి ముందే ఉంటుంది భావి ఉంటుంది జాయ మిత్త రెండు రకాలు మానుష విత్తము దైవవిత్తము మానుస విత్తము అంటే స్వర్గానికి తీసుకెళ్లే పుణ్యం దైవవిత్తము అంటే స్వర్గం కంటే పనుండే ఉత్తమ లోకాలకి తీసుకువెళ్ళే ఉపాసన వల్ల వచ్చే పుణ్యం ఓకే అవి మానుష విత్తము దైవవిత్తము లోకము లోకము అంటే స్వర్గలోకము ఇచ్చాడు ఉంటాయి కదా లేకపోతే కర్మ పత్ని అని చెప్పాడా ఇక్కడ ఈయనేమండడు తెలిసిన పత్ని ఆ యజమాన తీసేశాడు పత్ని పుత్ర దైవ విత్త మానుష విత్త కర్మ అని రాశాడు కర్మేటి చేష్ట మాత్రం కర్మేటి వైదిక కర్మే చేష్టమానులుంటే వాడే స్వయం స్వయం ఇక్కడ ఆనంద దగ్గరికి ఇల్లా రాశారు అంటే ఐదు లెక్క పెట్టాలయా అక్కడ ఆరు ఉండొచ్చు ఏడు ఉండొచ్చు పది ఉండొచ్చు ఐదు మీరు ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఇప్పుడు ఈ రూమ్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి పది అనొచ్చు ఇరవై అనొచ్చు ముప్పై అనొచ్చు ఎలా కావాలంటే అలా లెక్క పెట్టచ్చు అక్కడ కూడా అంతే ఇంట్లో ఇది కరెక్ట్ ఇది తప్పు ఉంటూ పెద్ద విషయమేం కాదు ఇక్కడ ఆనందగిరి ఓలక ఓరకంగా లెక్క పెట్టాడు కర్మలు లెక్క పెట్టాడు ఆయన సచ్చిదానందేంద్ర సరస్వతి యజమాన లెక్క పెట్టారు కర్తను లెక్క పెట్టారు ఆయన ఈయన కర్మలు లెక్క పెట్టాడు కర్మేటి చేష్ట మాత్రం అని కింద టీకాకారుడు టిప్పణీకారుడు రాశాడు కాబట్టి ఇక్కడ ఆనందగిరి రాసింది దానికి విష్ణుదేవానందగిరి టిప్పణి అది ఒక పక్షం ఒక ఐదు లెక్క పెట్టాడు ఇంకో ఐదు లెక్క పెట్టాడు సచిదానందేంద్ర గారు ఏది బాగుందని మీరు నన్ను అడిగితే అడుగుతారా సచిదానందేంద్ర సరస్వతి గారికే బాగుంది ఆనందగిరి ఏదో రాశాడు ఆయన ఆయన హావిలో ఆయన రాశాడు విష్ణుదేవానందగిరి దానింటప్పుడే రాశాడు మొత్తానికి ఐదవి ఏమండి ఈ ఐదు కూడా కామ్యకర్మకి చెందినవే కామ్యమేవా వీటిల్లో ఆత్మస్వరూపము తెలిసిన మాట ఏది లేదు ఇక ఏషణలని మూడింటిని చెప్పారు మూడు ఏషణ త్రయము ఎవిటవి పుత్రీషణ విత్తషణ లోకైషణ అని మూడు చెప్పారు ఈ మూడింటిలో పుత్రుడు దేనికోసం లోకం కోసం పుత్రేణాయం లోకో జయ్య పుత్రుడితో ఈ లోకాన్ని జయించగోరుకుంటాడు కాబట్టి పుత్రుడు లోకం కోసం విత్తము దేనికోసం లోకం కోసం విత్తం అంటే పుణ్యం అదేని కోసం లోకం కోసం కాబట్టి పుత్రైషణ విత్తైషణలను సాధనైషణ అని అంటారు లోకైషణ సాధ్యైణ కాబట్షణలు రెండే కాండి మూడు ఆ మూడు రెండయ్యాయి ఆ మూడు కలిపి రెండే అవుతాయి ఎందుకని సాధ్యైషణ సాధనీషణ సాధ్యైషణ ఒకటి లోకైషణ సాధనైషణలు రెండు మొత్తం మూడయ్యాయి ఈ రెండే ఏతే ఉభే ఏషణే ఏవ అంటే ముందు మూడని లెక్కబెట్టి మూడు కాదులేండి అవి మూడని లెక్క పెట్టాం వాస్తవానికి వాటిల్లో రెండు సాధన వీక్షణలే రెండు సాధనములే ఒకటే సాధ్యం కాబట్టి సాధ్యం కావాలనుకున్నవాడు సాధనాలని కావాలని కోరుకుంటాడు కాబట్టి సాధ్యవీక్షణ సాధన అని ఏషణలు రెండే అని శుద్ధి అని ఈ విధంగా ఏషణ అంటే కోరికను అర్థం కాబట్టి ఈ కర్మలు వీటి వల్ల పొందే ఫలములు ఇవన్నీ కూడా కామన ప్రకరణంలోకే వస్తాయి అంటే ప్రయోజనమును కోరే ఈ వైదికుడు యజ్ఞాగాది కర్మలను చేస్తున్నాడు కామన్ ఉందిగా ప్రయోజన భావం ఉన్నది ఎక్కడైతే ప్రయోజనం ఉన్నదో అది అజ్ఞానం అంటే ఏమిటన్నా ఇక్కడ ఆయన చెప్తున్న భాష యొక్క అభిప్రాయంతో తెలిసిన కుక్క నక్క పశువు పక్షి మొదలైన వాటి ఎందు ఏ విధముగా ప్రయోజనము కనబడుతున్నదో అదే విధముగా వేదవంత రూపని పెళ్లి చేసుకుని కర్మలను చేసి వాడు ఎందుకు కూడా ప్రయోజనము కనబడుతున్నది గనుక ఇదంతా అజ్ఞాన కల్పితమే కాబట్టి కర్తృత్వ భోక్తృత్వములు ఆత్మధర్మములు కావు అజ్ఞాన కల్పితములు కర్తృ అకర్తృ అభోక్తులు ఆత్మస్వరూపములు ఇటువంటి పరిస్థితిలో మీరు ఆత్మజ్ఞానాన్ని కర్మతోటి కలిపి మీరు ఎలా బోధించగలుగుతారు అవిద్యా కామదోషనిమిత్తమనస్కాయు ప్రవృత్తే పాంతరక్షణాయా విదూష అవిద్యాదిదోషభావా దోషాభావాదనుపవత్తేయాభావమాత్రం యుత్ోగయాగా అనుష్ఠేయ రూపం భావాత్మకం మరా శాంతి శాంతి శాంతి